బుద్ధే తదర్థం తన లక్షణాన్ని ఉక్త ఆచార్యే అయితే ఇప్పుడు చెప్పినటువంటి పంచ అవస్థలు జాగ్రత్త స్వప్న సుశక్తి మూర్చ మరణం పంచ అవస్థలు చెప్పారు ఇవన్నీ బుద్ధికి ఉన్నాయని చెప్పారు కదా మరి బుద్ధికి ఏ విధంగా ఉన్నాయవి ఆత్మకెందుకు లేవు అని ఈ విధంగా ఆకాంక్ష కలిగినప్పుడు దాని సమాధానము పూర్వాచారులే శంకరాచారులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్వమే చెప్పి ఉన్నారు ఏమని చెప్పినారు చెప్తున్నాడు పంచీకరణంలో జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పారు కంఠస్థం చేసుకోండి జాగ్రత్త అవస్థ దేనికంటారు స్వప్న అవస్థ దేనికంటారు సుశక్తి అవస్థ దేనికంటారు మూర్ఛ అవస్థ దేనికంటారు మరణ అవస్థ దేనికంటారు ఇవన్నీ కూడా క్రమంగా లక్షణాలు చేశాడు శంకరుల చూడండి దేవతా దేవతానుగ్రహీతై ఇంద్రియై అర్థోపలబ్ది జాగరితం సకల ఇంద్రియాలకు ఆయా అధిష్టాన దేవతలు ఉంటారని చెప్పుకున్నాం కదా ఇంతకు పూర్వము ఆ అధిష్టాన దేవతల చేత అగు ఆ ఇంద్రియాల చేత ఏ అవస్థయందు మనకు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాల యొక్క ఉపలబ్ధి అంటే జ్ఞానము కలుగుతున్నదో ఆ అవస్థ జాగ్రత్త అవస్థ అని జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం చేశాడు శంకరుల వారు దేవతానుగ్రహితీ ఇంద్రియ దేవతల చేత అనుగ్రహింపబడినటువంటి సకల ఇంద్రియాల చేత ఎక్కడనైతే అర్థోపలబ్ది అంటే శబ్ద స్పర్శ రూపరసగం దాది విషయాల యొక్క ఉపలబ్ధి అంటే ప్రాప్తి లేదా జ్ఞానము ఏ అవస్థలోనైతే కలుగుతుందో దానికి ఏమనాలి జాగ్రత్త అవస్థ ఇది కంటే అర్థం జాగ్రత్త సంస్కారజ ప్రత్యయ స విషయ స్వప్న స్వప్నం యొక్క లక్షణం చేశాడు జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటి పిన్నది గాని చూసింది గాని తిన్నది గాని ఏ ఏ అనుభవాలున్నాయో ఆ అనుభవజన్య సంస్కారం అంతఃకరణంలో సూక్ష్మంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ జీవుడు జాగ్రత్త అవస్థ పరిశ్రమించిన తర్వాత నిద్రలోకి పోతాడో అప్పుడు అతనికి స్వప్నము ప్రతీతి అవుతుంది ఆ స్వప్న అవస్థ ఏ విధంగా కనపడుతుంది అని అంటే సంస్కార జ ప్రత్యయ స విషయ జాగ్రత్త సంస్కారాల చేత పుట్టినటువంటి స్వాప్క పదార్థాలు స్వాప్క పదార్థాలకు సంబంధించినటువంటి ప్రత్యయ అంటే జ్ఞానం అంటే అర్థములు జ్ఞానములు అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అని ఇవన్నీ కూడా జాగ్రత్త సంస్కారము చేత ఉత్పన్నమైనటువంటి స్వాప్నక పదార్థాలు కాబట్టి సంస్కారం చేత ఎక్కడైతే పదార్థాల యొక్క ఉత్పత్తి మరి పదార్థాల యొక్క జ్ఞానోత్పత్తి కలుగుతుందో సూక్ష్మ విషయాలతో సహితంగా అది స్వప్న అయితే సంస్కారం చేత ఉత్పన్నమైనది స్వప్నం అంటే సంస్కారం చేత ఉత్పన్నమైనటువంటిది స్మృతి కూడా ఉంటుంది కదా గురువానుభూత అనుభవజన్య సంస్కారం ఉన్నదో అది సాదృ సంబంధ చింతనము లేదా ప్రారంధం అనేటువంటి నిమిత్తాల చేత అది ఉద్భుతం అవుతుంది ఉద్భుతం మనకు పూర్వానుభూత వస్తువు యొక్క స్మరణ కలుగుతుంది కాబట్టి ఈ స్మరణ దేని కలిగింది సంస్కారం చేతనే కలిగింది కదా మరి సంస్కారం చేత కలిగేది స్మృతి కూడా ఉన్నందువలన మీరు స్వప్నం యొక్క లక్షణం చేస్తున్నారు సంస్కార జహ అంటూ మరి స్మృతి ఎందుకు కదా మీ స్వప్నం యొక్క లక్షణము అని అంటే కాలేదు అక్కడ ఒక శబ్దాన్ని నివేశం చేశాము చూసావా అంటాడు ఏమి అంటే స్మృతవు అతివ్యాప్తి వారనాయ స విషయ పదం స్వప్నం యొక్క లక్షణంలో సంస్కారజ ప్రత్యయ స విషయ స్వప్న అని చెప్పుకున్నాం కదా స విషయ అంటే విషయాల సహితంగా అక్కడ స్వప్న ప్రపంచం కనపడుతుంది కానీ స్మృతికి విషయము ప్రత్యక్షంగా ఉండది ఎప్పుడూ అనుభవించింది అది పరోక్షంగా ఉంటది స్మృతికి విషయం కానీ స్వాప్నక పదార్థాలు విషయాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి స్వప్నంలో అవి ఎక్కడో దూరంగా కాదు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కాబట్టి స్మృతి అందు అతివ్యాప్తి కాకుండా స విషయ అని శబ్దం పెట్టినట్లయితే నుంచి వ్యావృత్తి అవుతుంది స్వప్నం లక్షణం ఈ విధంగా స్వప్నం యొక్క లక్షణం చేసి ఇప్పుడు సుశూక్తి యొక్క లక్షణం చేస్తున్నాడు చూడండి బుద్ధే కారణాత్మన అవస్థానం సుశూక్తి బుద్ధి ఇంద్రియాలతో సహితంగా దానికి కారణ రూపమైనటువంటి అవిద్యలో విలీయమై కారణ రూపం చేత ఉండడం అవస్థ ఉన్నదో దానికి సుశూక్తి అవస్థ అంటారు బుద్ధే కారణ ఆత్మన కారణ రూపంలో ఉండడమే ఇది సుశుక్తి అవస్థ అంటారు కరణేశు ఉపసంహరితేసు సకల కరణాలన్నీ కూడా ఉపసంహరింపబడినప్పుడు ఆ బుద్ధి కారణ రూపంలో ఉండుట అవిద్య రూపంలో ఉండుట ఏదైతే ఉండదో అది సుస్థవస్థ అనబడుతుంది హృన్ నాడి ఇంద్రియగాహ బుద్ధి నిద్ర నిద్ర అంటే కూడా చెప్పినాడు సకల ఇంద్రియాలన్నీ కూడా బుద్ధితో సహితంగా నాడిలో ప్రవేశించడం అనేదే నిద్ర హృదయంలో పురీత నాడీనేది ఒకటి ఉంటుంది ఆ నాడిలో సకల ఇంద్రియాలతో సహితంగా బుద్ధి ప్రవేశించి అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటుంది సుశుప్తులో హృదయం నందు నాడి అనేది ఉంటుంది అక్కడ సుశుప్త అంటే సకల ఇంద్రియాలతో సహితంగా బుద్ధి అక్కడ విలయాన్ని పొందుతుంది ఇక స్వప్నావస్థలో కంచస్థానం నందు హితానామక నాడి అనేది చాలా సూక్ష్మాటి సూక్ష్మంగా ఉంటుంది చెప్పింది ఒక వెంట్రుకను నిలువుగా వంద భాగాలు చేసి ఆ వంద భాగాల్లో ఒక భాగాన్ని మరి వంద భాగాలు చేసినట్లయితే ఎంత సుక్ష్మ ఉంటుందో అంత సుష్మైన నాడి కంఠంలో ఉంటుంది దాని పేరు హిత నామక నాడి అక్కడ ఈ జీవుడు ప్రవేశించి స్వప్నాన్ని చూస్తాడు అని చెప్పింది ఈ విధంగా నిద్ర స్వప్రబోధ కృద్తే బుద్ధే ఏవ అవస్తాత్రయం బుద్ధి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడనే ఈ అవస్థలన్నీ ఉన్నాయి జాగ్రత్త లోపల బుద్ధి ఉన్నది స్వప్నం లోపల బుద్ధి ఉన్నది సుశక్తి లోపల కూడా బుద్ధి ఉన్నది లేది ఇట్లా ఉన్నది కారణాత్మన అవస్థానం కారణ రూపంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధి యొక్క ధర్మాలే బుద్ధి యొక్క అవస్థలే అని చెప్పబడింది ఇక మూర్ఛావస్థ మరణావస్థ ఇంకా రెండు అవస్థలు మిగిలి ఉన్నాయి మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలి కదా మూర్ఛ అవస్థ గురించి చెప్తున్నాడు చూడండి మూర్ఛ అవస్థ అంటే దేనికంటారు చెప్తున్నాడు కంఠస్థం చేసుకోండి లక్షణం చేస్తున్నాడు ముద్గర ప్రహారాది జషాదేన విశేష జ్ఞానోపరమ అవస్థ ఇయ మూర్ఛ ము అంటే ముద్గరం అంటే రోకలి రోకలితోని కనుక నెత్తి మీద కొడితే మూర్చ తొడిగిపోతాడు మూర్ఛ అవస్థ వస్తేస్తుంది కదా చేతి వారిని ప్రారంభం ఓడిస్తే మరణం కూడా ప్రాప్తమవుతుంది ముగ్గర ప్రహార ప్రహారం అంటే దెబ్బలు కొట్టినప్పుడు విశేష విజ్ఞాన రాహిత్యం అక్కడ విశేష విజ్ఞానము ఉండదు స్పృహ తప్పిపోతాడు విజ్ఞానం ఉండదు అక్కడ స్పృహ ఉండదు జ్ఞానం ఉండదు స్పృహ తప్పి పడిపోతాడు దానికి మూర్ఛావస్థ అని అంటారు అని చెప్తున్నారు ఏ మూర్ఛావస్థ భగవత బాధరాయన పృథక్వేన నిరూపిత అయితే ఈ మూర్ఛ అవస్థను జాగ్రత్త స్వప్న సుశుప్త్యాది మూడు అవస్థల కంటే పృథక్ అవస్థగా ఎందుకు చెప్పాలి ఆ మూడిట్లోనే అంతర్భూతం చేస్తే అయిపోతుంది కదా ఆ సుషుక్తిలో అంతర్భుతం చేస్తే కదా అని అంటే లే లేలే బదరాయణాచారులు శ్రీ వ్యాసభగవానులు బ్రహ్మ ఈ మూర్ఛావస్థను పృతక్ అవస్థగా గణన చేసి చెప్పారు ఎక్కడా బ్రహ్మసూత్రము మూడు రెండు డాష్ పది అక్కడ చెప్పారు తూత్రం ముగ్ధేహే అర్ధ సంపత్తి పరిశేషాద్ ఇది ముగ్దేహే అంటే మూర్ఛావస్థ ఏదైతే ఉన్నదో ఇది జాగ్రత్త స్వప్న సుశుక్తుల్లో అంతర్భూతం కాదు ఎందుకంటే సుశక్తి లోపల పూర్ణ సంపత్తి ఉంటది అక్కడ ఆవరణయుక్తంగా ఉన్నప్పటికీ కూడా జీవుడు బ్రహ్మంతో ఐక్యమైపోతాడు అక్కడ ఇక్కడ సుశుక్తి అందు తమ్యత సంపన్నో భవతి అక్కడ ఈ జీవుడు ఆ సద్రూపమైనటువంటి బ్రహ్మంతో సంపన్నుడైపోతాడు అభిన్నుడైపోతాడు అక్కడ పూర్ణ సంపత్తి ఉంది సుశుక్తిలో జీవుడు బ్రహ్మంతో పూర్ణంగా ఐక్యం కానీ మూర్ఛలో అర్ధ సంపత్తి అర్ధ సంపత్తి అంటే కూడా బ్రహ్మం సగం గలుస్తాడా ఇది కూడా తాత్పర్యం కాదు దాని తాత్పర్యం తర్వాత తెలుసుకు కాబట్టి ఈ ముగ్ధావస్థ మూర్ఛ అవస్థ ఏదైతే ఉన్నదో ఇది జాగ్రత్తల కంటే పృథక్ అవస్థ అని బాధరాయణాచారు బ్రహ్మ సూత్రాల్లో చెప్పారు పరిశేషాత్ అంటాడు అంటే జాగ్రత్తలో అంతర్భూతం కాదు స్వప్నంలో అంతర్భూతం కాదు సుచిప్తులో అంతర్భూతం కాదు ఇక పరిశేషన్ యాత ఇది స్వతంత్రమైనటువంటి ఒక అవస్థ పృథక్ అవస్థ అని బాధరాయనాచారులు చెప్పారు నా తర్వాత స్వప్న జాగరితే మూర్ఛావస్థ నా అపి మరణావస్థ ప్రాణోష్మానోహో సత్వాత అయితే ఇది జాగ్రత్తలో అంతర్భూతం కాదు స్వప్నంలో అంతర్భూతం కాదు జాగ్రత్తలో అంతర్భూతం చేద్దామంటే జాగ్రత్త లోపల సకల ఇంద్రియాలు విద్యమానమై అవి ప్రస్ఫుటంగా వాటి వాటి వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి జాగ్రత్తలో ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇంద్రియ అర్థోపలబ్ది జాగ్రత్త అని కాని ఈ మూర్తి అవస్థలో కూడా ఏం పనిచేయడంలే అవి లుప్తమైపోయినాయి అందుకని ఇది జాగ్రత్తలో చెప్పడానికి రాదు కొన్ని స్వప్నావస్థలో చెప్తావా అక్కడ కూడా సూక్ష్మ ఇంద్రియాల చేత సకల వ్యవహారాలు జరుగుతున్నాయి కానీ మూర్ఛావస్థలో ఏ వ్యవహారం లేదు స్వప్నం చూస్తున్నాడా మూర్చలో పోయి ఏది లేదు అందుకని స్వప్నలో అంతర్భుతం కాదు కొన్ని సుశిప్తులు అంతర్భుతం చేద్దామని అంటే అక్కడ కూడా ఈ మూర్ఛావస్థ అంతర్భుతం కావడానికి అవకాశం లేదు ఎందుకని తర్వాత చెప్తాడు ఎందుకు అంతర్భుతం చేయొద్దని చెప్తాడు తర్వాత గ్రంథకర్త ఇక ఇది మరణావస్థ ఎందుకు కూడా అంతర్భూతం కాదు ఎందుకంటే మరణాన్ని పొందినటువంటి వ్యక్తి శరీరము చల్లబడిపోతుంది కానీ మూర్ఛావస్థలో ఉన్న వాని శరీరం లోపల ఉష్మానం ఉంటది వేడి ఉంటది శరీరం ప్రాణం నడుస్తూ ఉంటది ఆ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు చచ్చిపోయిన వాడు కొట్టుకుంటాడప్ప ప్రాణం నడుస్తుందా శరీరంలో ఏమైనా ఉష్ణత ఉంటుందా దాతు బట్టి కదా ధాతు నడుస్తలేదు శరీరం చల్లగా ముక్కు కాడ ఎలి చేయిబెట్టి చూస్తారు శ్వాస నడుస్తలేదు అప్పుడు సచ్చిండు అని తీసి బయటపడేస్తారు ప్రాణం పోయేదే తడు తీసి బయటేస్తారు ఇంట్లో ఉంచుకోరు దీన్ని కనీసము పశుపక్షవాది శరీరాల కన్నా కాసేపు ఉంచుతారు అవి దేనికన్నా ఉపయోగపడతాయి కావచ్చు కాని మనుష్య శరీరం దేనికన్నా ఉపయోగపడతా అంత ఆ పశుపక్షవాది కూడా నీచమైనటువంటిది శరీరం ఇవి శరీరం పాదరక్షలు పెట్టుకోని మా ఇంట్లో పెట్టుకోండి అని అంటే సరే కాసేపాడ పెట్టుకో దర్వాద కడ పెట్టుకో అంటారు కానీ పీనియని పెట్టుకో మీ ఇంట్లో అంటే ఎవడని పెట్టుకుంటాడా ఎవడు పెట్టుకోడు అంత నీచమైనటువంటి శరీరం ఇది చూసారా అయితే ప్రాణం గనక నిష్క్రమించినట్లయితే అంటే మరణావస్థను పొందినట్లయితే శరీరం నందు ఉష్ణత ఉండదు చల్లబడుతుంది కానీ మూర్చు చుడైనటువంటి వాని ఉష్ణత ఉంటది ప్రాణం జరుగుతూ ఉన్నది కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు కనులన్నీ కూడా ఇట్లా తెరుచుకొనే ఉంటాయి కాని విలవిల కొట్టుకుంటూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది సుశుక్తిలో కూడా అంతర్భుతం కాదు మరణ అవస్థలో కూడా అంతర్భుతం కాదు జాగ్రత్తలో కాదు స్వప్నంలో కాదు కాబట్టి ఇది కృథక్ అవస్థ అని చెప్పాలి నాపి సుశుక్తి వైలక్షణ్యం సుశుక్తి అందు కూడా ఇది అంతర్భుతం కాదు ఎందుకు వైలక్షణ్యాత్ సుశుక్తి లక్షణాలు ఈ మూర్చలో లేవు ఏ విధంగా ముగ్ధశ శరీర కంపహ భయంకరం వదనం నిశ్చలే పున్మీలితే నేత్రే నిశ్చల ప్రాణో అవతిష్టతే మూర్తితుడైనటువంటి వాని యొక్క శరీరము కంపిస్తూ ఉంటుంది కాలు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు మరియు వాని ముఖము భయంకరంగా రుకరాలమైనటువంటి ఆ వదనం ముఖము చాలా వికృతాన్ని పొందుతుంది మరియు నిశ్చేస్తు బుద్ధి పనిచేయది పున్మీలితే నేత్రాలు తెరుచుకునే ఉంటాయి కళ్ళు గుడ్లు ఇట్టిట్లా తిరుగుతూ ఉంటాయి భయంకరమైనటువంటి అవస్థను పొందుతున్నటువంటి ఆ అవస్థలో ఉన్నట్టు వాడు ఉండి కళ్ళు అన్ని ఇట్లా గుడ్లు చింపుతూ ఉంటాడు ఇంత పెద్దగా తెరిచి ఆ మూర్ఛ అవస్థలో ఉన్నవాడు ఈ విధంగా సుశుక్తి యొక్క వైలక్షణ్యం చూపెట్టాడు నా ఏం సుషుక్తౌ భవతి కాని ఈ ముగ్ధ ఉన్నటువంటి ఈ చిన్నాలు సుశుక్తిలో ఉండవు తస్మాత్ పరిశేషాద్ అర్ధ సంపత్తి ముగ్ధ అవస్థ అతిరిక్త నిద్రలో అంటే సుశుప్తి అవస్థలో ఉన్నటువంటి వాని యొక్క ముఖం ఎట్లా ఉంటుంది ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు కదా సుశుప్తిలో అందుకని ఆ ముఖము ప్రసన్నంగా శాంతంగా ఉంటుంది సుశుప్తిలో ఉన్నటువంటి వాణి ప్రాణం నిశ్చలంగా మెల్లగా నడుస్తూ ఉంటుంది కాబట్టి సుశుప్తి కంటే వైలక్షణ్యం ఉన్నది మూర్ఛావస్థకు అని చెప్పాడు అందుకని దీనికి అతిరిక్త చెప్పాలి అందుకే బాదరాయణాచారులు దీన్ని పృత వ్యవస్థగా చెప్పారు నన్ను ముద్దే అపి బాహ్యాంతకరణ భావేన సత్సంపత్తే సుశుప్తి అవిశేషాత్ కథం అర్థ సంపత్తి ఇది చేత్యం అయితే మధ్యలో ఒక శంకాకారుడు ఏమంటాడంటే స్వామీజీ దీన్ని సుశుప్తిలో అంతర్భుతం చేస్తే ఏమైతుంది స్వామీజీ సుశుక్తిలో అంతర్భుతం చేస్తే నడుస్తుంది కదా ఎందుకనంటే హ్య అంతఃకరణం అభావేనా అక్కడ అంతఃకరణము లేదు బాహ్యకరణము లేదు సుశుక్తిలో మూర్చలో కూడా బాహ్య ఇంద్రియాలు పనిచేయడం లే అంతఃకరణం కూడా పనిచేయడంలే అవి కూడా అభావం అయిపోయినాయి మూర్చలో అభావం ఉన్నాయి బాహ్యకరణాలు అంతఃకరణము మరియు సుశుప్తిలో కూడా బాహ్యకరణాలు అంతఃకరణము అభావమున్నాయి మరి సమానమే కదా సుశూప్తికి ముగ్ధావస్థకు సమానమే ఉంది కదా అందువల్ల సుశూప్తి అవిశేషాత్ మరి సత్సంపత్తే మరి సద్రూప బ్రహ్మం చేత సంపన్నుడైనాడు సుశుక్తులో అట్లే ముగ్ధావస్థలో కూడా సంపన్నుడైనడు అర్ధ సంపత్తి అన్నప్పుడు సుశూప్తి అవస్థను మరి ముగ్ధావస్థను పృథక్ ఎందుకు చెప్పాలి సుశుక్తులను అంతర్భూతం చేస్తే కాదా అని అంటే నా అంటాడు ఆ విధంగా చెప్పడానికి వీలు అయితే ఇక్కడ ముగ్ధే హే అర్ధ సంపత్తి అని బాధరైనచారుడు ఏదైతే చెప్పాడో అర్ధ సంపత్తి అంటే బ్రహ్మముతో సుశుక్తిలో పూర్ణ ఐక్యం ఉన్నది ముగ్ధ అవస్థలో లేదు నాయన మరేమిటి అని నహి బ్రహ్మన అర్ధ సంపత్తి ముగ్ధస్య బ్రహ్మ ముగ్ధ అవస్థలో ఉన్నటువంటి వాడు బ్రహ్మముతో అర్ధ సంపత్తిని పొందాడు అని చెప్పే తాత్పర్యం లేదు మాకు మరేమనగా కింద సుశుప్తి అవస్థాయా ఏ ధర్మా ప్రసన్న వదన నిమీతేత్ర ప్రాణోచ్ఛ్వాస విశేష విజ్ఞానరాహిత్యాదయ విశేష జ్ఞానరాహిత్యా అర్ధేన ధర్మజా మూర్ఛావస్థా సద్ అర్ధ మరణజా కంపాదిన యుద్దు అర్ధసంపత్తి మూర్ఛా యుక్తం సూత్రకృద్వచనం అయితే బ్రహ్మంతో సగం ఐక్యమై జీవుడు ముగ్ధావస్థలో మూర్ఛ అవస్థలో అని చెప్పే తాత్పర్యం లేదు మరేమనగా సుశుప్తులో ఏ విధంగా సకల ఇంద్రియాలు అభావం అయిపోయినాయి అంతఃకరణం సకల వ్యాపారాలన్నీ కూడా అభావం మరియు ప్రసన్న వదనం ఉన్నది ఇత్యాది ఏవైతే సుశుప్తి లక్షణాలు ఉన్నాయో అందులో సగం లక్షణాలు ఉన్నాయి విజ్ఞాన రాహిత్యం అనేటువంటి సుషుప్తులో ఏదైతే ఉందో అదే లక్షణము ముగ్ధావస్థలో కూడా ఉంది సుషుప్తి యొక్క సగం ధర్మము ముగ్ధావస్థలో ఉంది అట్లే మరణం యొక్క సగం ధర్మం కూడా ముగ్ధావస్థలో ఉంది ఎందుకంటే మరణించినటువంటి వాడు పూర్తిగా చల్లబడిపోతాడు కానీ ముగ్ధావస్థలో ఉన్నటువంటి వాని యొక్క శరీరము ఉష్మానమై అంటే ఘనంగా ఉంటుంది కాబట్టి సగము సుశూప్తి యొక్క లక్షణాలు సగము మరణ అవస్థనాలు ఉన్నాయి కాబట్టి ముగ్ధే హే అంటే అర్ధ సంపత్తి ఉన్నది సుశుప్తి యొక్క మరణం యొక్క సగం సగం లక్షణాలు ముగ్ధావస్థలో ఉన్నాయి మరణించినటువంటి వాని శరీరం కదులదు చల్లబడి ఉంటుంది కానీ ముగ్ధావస్థలో ఉన్నటువంటి వాని శరీరం కంపాయమానం అవుతుంది ప్రాణోత్సవ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరణావస్థలోని సగ ధర్మాలు సుశుప్తవస్థలోని సగ ధర్మాలు సగం సగం ధర్మాలు ముగ్ధావస్థలో ఉండడం ద్వారా ముగ్ధేహే అర్ధ సంపత్తి అనేటువంటి వచనం ఇది ఉపపన్నమవుతుంది సరే ఇంత కనుక మూర్ఛావస్థ యొక్క వర్ణన చేయబడింది ఇక మరణావస్థ అంటే ఏమిటి దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా ఏతత్ శరీర కర్మ పరమేణ దేహాభిమాన నివృత్యా సంపిండిత కరణ గ్రామ అవస్థా భావి శరీర పర్యంతం మరణావస్థ మరణావస్థ యొక్క లక్షణం చేశాడు ఈ వర్తమాన శరీరం యొక్క ప్రారంధ కర్మ సమాప్తమైన పిదప ఈ దేహాభిమానము నివృత్తమయ్యి సకల ఇంద్రియాలన్నీ కూడా సంపిండితమయ్యి అంటే ఏకత్రితమయ్యి మరియు ఈ సూక్ష్మ శరీరము మరి సూక్ష్మ శరీరం నందు ప్రతిఫలితమైనటువంటి చిదాభాసుడు జీవుడు వీళ్ళందరు కూడా ఈ శరీరాన్ని వదిలి భావి శరీరంలో ప్రవేశించుట ఇది మరణావస్థ అంటారు తితి ఈ విషయంలో శృతి ప్రమాణము ఇస్తున్నాడు స యత్ర అయం ఆత్మ అబల్యమేత్య సమోహం ఇవ ఏతి అథనం ఏతే ప్రాణ అభిశమాయంతి సేజోమాత్రృదయం అన్వవక్రామతి సేష చాక్షుష పురుష పరాం పరీవర్త అరుజ్ఞోవతి పశ్యతిరీ ఏకీభవతి జిగ్రతి ఇకీభవతి బృహదరణ్యక శ్రుతి गोरखपुर उपनिषद ग्रंथ अनुसार इतना पेजी वो ये आत्मा जिस समय दुर्बलता को प्राप्त हो मानो समोह को प्राप्त हो जाता है तब ये वागादी प्राणी इसके प्रति अभिमुखता से आते हैं इपड़ैते जीवन ओका जन्म को వచ్చినటువంటి ప్రారంధ కర్మ ఏదైతే ఉన్నదో అది సమాప్తమయ్యి శరీరము దుర్బలతను పొంది శక్తిహీనమయ్యి మరణోన్ముఖమవుతుందో అప్పుడు వాగాది ఇంద్రియాలన్నీ కూడా జీవునికి అభిముఖమవుతాయి అంటే జీవునితో ఏకీభవించి జీవుడు మరియు సకల ఇంద్రియ సమూహం ఇంద్రియ గ్రామం అంటే సూక్ష్మ శరీరం ఇవన్నీ కూడా ఈ శరీరం నుంచి ఉత్నమయ్యి అన్య శరీరంను ధారణ చేసుకోవడానికి అవి నిష్కర్మిస్తాయి అప్పుడు ఇన్ ప్రాణోనికి తేజోమాత్ర గ్రహణ కరికే హృదయమే హి అనుక్రాంత్ అభివ్యక్త జ్ఞానవాణి హోతాహే ఈ సకల ఇంద్రియాల యొక్క ఆయా వాటి వాటి శబ్దాలను గ్రహించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి క్షీణించిపోతుంది ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ వాటి యొక్క అనుగ్రహీతమైనటువంటి దేవతతో సహితంగా జీవునికి అభిముఖమయ్యి జీవునితో ఏకీభూతమవుతాయి జిస్ సమయ ఏ చాక్షుష పురుషు సర్వవరుసే వ్యావృత్తు అవుతాయి ఈ చాక్షుస పురుషుడు ప్రపంచం నుంచి విముఖుడయి ప్రపంచం నుంచి వేరుబడి అంతర్ముఖుడైపోతాడు అంటే జీవాత్మతో ఏకమయ్యి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏకత్రితమవుతాయి కుస్ సమయ ముమురుషు రూప జ్ఞానహీన ఓజాత అప్పుడు ఈ మరణాసన్నుడైనటువంటి పురుషుడు రూప జ్ఞానాన్ని చేసుకోలేకపోతాడు అంటే ఉపలక్షణంగా పంచ జ్ఞానేంద్రియాల చేత పంచ విషయాలను గ్రహించలేకపోతాడు ఎదురుగా ఉన్నటువంటి మనిషిని కూడా గుర్తించలేడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎదురుగా అనేది కూడా గుర్తించలేడు ఎందుకంటే రూప జ్ఞానాన్ని చేసుకునేటువంటి శక్తి అధిష్టాన దేవతతో సహితంగా అవి ఈ ఇంద్రియ రూప గోలకం నుంచి నిష్క్రమించినాయి కాబట్టి ఇప్పుడు రూపమును తెలుసుకోడు శబ్దం తెలుసుకోడు గంధం తెలుసుకోడు ఏది పంచ జ్ఞానేంద్రియాల యొక్క వ్యవహారం అన్ని కూడా కుంటు పడతాయి జీవునితో ఐక్యం అప్పుడు ఇక సకల ఇంద్రియాలతో సహితముగా జీవుడు వాయుర్ గంధాన్ని వాషయాథ చెప్పిన ప్రకారంగా జలుక న్యాయం వలె ఈ శరీరాన్ని వదలక ముందుకే ఇంకా వేరే శరీరాన్ని వేరే ఆశ్రయాన్ని వెతుక్కొని అందులో ప్రవేశిస్తాడు జలు కావలే సకల ఇంద్రియాల యొక్క వ్యాపారాలు బంధపడ్డాయి శరీరం యొక్క ఉష్ణత పోయింది శ్వాసలు కూడా ఆగిపోయినాయి సంపూర్ణంగా ఈ శరీరం యొక్క వ్యవహారం మొత్తం బంద్ పడింది శవం అంతే ఈ శరీరాన్ని వదిలి జీవుడు అన్య శరీరంలో ప్రవేశిస్తాడు ఇది మరణావస్థ అని చెప్పబడింది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గృహదారుణ్యక శృతి యొక్క అర్థాన్ని గ్రంథకర్త స్వయంగా స్పష్టం చేస్తున్నాడు చూడండి శృత అర్థ శృతి యొక్క అర్థం ఈ విధంగా ఉంది స పూర్వక్తో అయం ఆత్మ యత్ర అనగా ఎస్మిన్ కాలే అంటే జరాది ఉక్త హేతుభి అభిభవే సతి జరా అంటే ముసలితనము రోగాలు మొదలైనటువంటి వాటి చేత ఎప్పుడైతే జీవుడు అభిభూతుడవుతాడో అప్పుడు అబల్యం ఇవ అతడు బలహీనుడైపోతాడు అంటే అబల భావమివ అనగా దౌర్బల్యం ఇవ దుర్బరుడైపోతాడు నితరాం ఏత్యా అనగా ప్రాప్య సమోహం ఇవ అంటే సమ్మూఢతం ఇవ ఏతి అంటే యాతి విమూఢుడైపోతాడు పూర్తిగా దుర్బరుడైతాడు మరి సకల ఇంద్రియ గ్రామం అంతా కూడా వాటి వాటి గోలాకాల నుంచి నిష్క్రమించి జీవునికి అభిముఖమయ్యి అవన్నీ కూడా ఏకీభూతం అవుతాయి కాబట్టి అప్పుడు ఇక అతని ద్వారా ఏ వ్యవహారం కూడా కాదు దుర్బరుడైపోతాడు అత ఏ ఆత్మానం కరణ స్వామినం ప్రాణ వాగాదయ అభిసమాయంతి అప్పుడు ఈ కరుణ స్వామి అంటే ఈ సకల ఇంద్రియాలకు స్వామి అయినటువంటి జీవుణ్ణి సకల ఇంద్రియాలు చేరుతాయి కథం స ఆత్మ తేజోమాత్ర అవయవాహ మీ అంతే తే విషయా ఇప్పుడు ఆ ఆత్మ పరిస్థితి ఏమిటి అనంటే తేజోమయ మాత్ర అవయవాహ సకల ఇంద్రియాలు కూడా వీటిలో ఏ తేజం ఏ జ్ఞానం ఉన్నదో అంటే మీ అంతేతే విషయా వ్యాభి సకల విషయాలు కూడా వేటి ద్వారానైతే తెలియబడతాయో అంటే ఏ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ జ్ఞానం ద్వారా సకల విషయాల జ్ఞానం మనకు అవుతుందో ఆ ఇంద్రియాలన్నీ కూడా తాహా తేజోమాత్రాహ చక్షురాది కరణాన్ని ఆ తేజో మాత్రడైనటువంటి చక్షురాది కరణాలు ఏవైతే ఉన్నాయో అంటే శ్రోత్ర తక్కువ చక్షు జుహ్రాణ వాక్ పాణి పాద పాయు ఇవన్నీ ఉపస్థ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఉపసంహరింపబడి సమర్థ్యాదానహ సమ్య నిశేష అభిముఖేన ఆదదాన ఉపసంహరమాణ హృదయమేవ అనగా హృదయస్థాం బుద్ధిమేవ అన్వక్రామతి అన్వగచ్చతి బుద్ధవు ఏవ అభివ్యక్త విజ్ఞానోభవతి ఇవన్నీ కూడా వాటి వాటి గోలకాల నుంచి నిష్క్రమించి అవన్నీ కూడా వీటి స్వామి అయినటువంటి వైపుకు అన్ని పరిగెత్తి అన్ని కూడా హృదయంలో బుద్ధి అందు చేరతాయి ఇవన్నీ బుద్ధితో ఏకీభవిస్తాయి ఈ సకల ఇంద్రియాలన్నీ కూడా ఏం సతీ కిం సీ వివక్షాయమాహా సరే ఈ విధంగా సకల ఇంద్రియాలన్నీ కూడా ఉపసంహరింపబడి ఈ హృదయస్థమైనటువంటి బుద్ధి అందు ఇవన్నీ కూడా సమావిష్టమైనాయి బుద్ధితో ఏకీభవించినాయి అంటే జీవునితో ఏకీభవించినాయి బుద్ధి రూప ఉపాధి కదా జీవునికి కాబట్టి ఆ జీవునితో లేదా బుద్ధితో ఈ కూడా ఏకీభవించినాయి అయితే ఏమాయ సుష పురుష ఆదిత్యాంశో భోక్తృత్వ కర్మ క్షయ సతి యత్ర అంటే ఎస్మిన్ కాలే పరాంగ్ అనగా విముఖ సన్ స్వఅంశీభూత దేవతారూపం ప్రతి పర్యావర్తతే ఈ సకల తేజోమయమైనటువంటి సకల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో తేజ అంటే జ్ఞానం జ్ఞానాన్ని కలిగజేసుకోవడానికి సాధనమైనటువంటి సకల ఇంద్రియాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ జీవుని యొక్క భోక్తృత్వ కర్మ క్షయమైనప్పుడు అంటే ప్రారంభ కర్మ పొడిచినప్పుడు ఏ మరణావస్థకు ప్రాప్తమైండో ఆ కాలం నందు ఈ ఇంద్రియాలన్నీ కూడా పరాంగ్ విముఖ అంటే బాహ్యం నుండి విముఖమయ్యి అంతర్ముఖమయ్యి జీవుని వైపుకు అభిముఖమవుతాయి ఆ విధంగా అయ్యి దేవతారూపం ప్రతి పర్యావర్తతే అప్పుడు ఆయా ఇంద్రియాలన్నీ కూడా అధిష్టాన దేవతల వైపుకు తిరిగి వెళ్తాయి దేవతలతో సహితంగా అన్ని కూడా మళ్ళీ హృదయంలో ఉన్నటువంటి బుద్ధిని చేరుకుంటాయి ఆ సమంత పరివర్తతే సకల ఇంద్రియాలన్నీ కూడా సంపూర్ణంగా ఆయా విషయాల నుంచి నివృత్తి అయ్యి పరావృతమయ్యి బుద్ధి రూప ఆ బుద్ధి ఉపాధి కలిగిన జీవునితో ఐక్యం అవుతాయి అత తదా అప్పుడు ఈ మరణాసన్నమైనటువంటి ముమురుషు అంటే మరణే వాళ్ళ వాడు ఏ రూప జ్ఞానాన్ని తెలుసుకోలేడు ఎదురుగా ఏ ఉన్నా గానీ తెలుసుకోలేడు ఏమైనా మాట్లాడినా వినలేడు ఇక సకల ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి వ్యాపారాన్ని వదిలేశాయి రూపంన జానాతి ఇత్యర్థ ఏ రూపం గాని శబ్దం గాని స్పర్శం గాని రసం గాని ఏది కూడా గ్రహించలేకపోతాడు కుత ఇత్యత ఆహా ఎందుకు గ్రహించలేడయ్యానంటే ఏకీహి ఏకీభావతం అయితే ఏకీభావాన్ని పొందినాయి జీవునితో బుద్ధితో ఇప్పుడు ఆ విషయాలతో సంబంధం అయినప్పుడు కదా ఆయా విషయాల యొక్క జ్ఞానం అవుతుంది ఇప్పుడు బయట నుంచి విముఖమై అంతర్ముఖమై జీవునితో ఏకీభవించినాయి కాబట్టి ఏ విషయాల యొక్క జ్ఞానం కలుగజేసుకోవడానికి ఇప్పుడు ఆ ఇంద్రియాలు సమర్థములు కావు ఆదిత్యాంశ తస్మిన్ ఏకీభూతే సతి చక్షు లింగాత్మన ఏకీభవతి ఈ చక్షురింద్రియంలో ఆదిత్యాంశం ఏదైతే ఉండదో అంటే ఈ చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు అని చెప్పుకున్నాం కదా ఆ ఆదిత్యాంశం అంటే ఆ దేవత అనుగ్రహం లేక అది హృదయంలో ఉన్నటువంటి లింగంతో అంటే బుద్ధి లింగ శరీరంలో అది ఏకీభవిస్తుంది తదా ముమూర్సు పార్శ్వస్థం నా అప్పుడు ఈ మరణోన్ముఖుడైనటువంటి వాడు పక్కనున్న వాడిని కూడా చూడలేడు తెలుసుకోలేడు పక్కన తన కుమారులు బిడ్డలు భార్య వీళ్ళందరూ కూడా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు కానీ ఇక ఈమె నా భార్య ఇతడు కుమారుడు ఈమె నా బిడ్డ అని మాత్రం గుర్తించలేడు మీరు చూసే ఉంటారు కదా అనుభవంలో ఉండి ఉంటుంది కదా మీ పెద్దలు వగేర ఈ విధంగా మరణోన్ముఖుడైనప్పుడు ఏ విధంగా ఆ మరణావస్థలో అతని యొక్క ప్రయాణం కొనసాగించదంతా మీకు అనుభవం ఉంటది చూసి ఉంటారు పార్శ్వస్తం నా పశ్చాతి పక్కనున్న వాడిని కూడా తెలుసుకోలేడు ఇది ఆహు ఏవం అగ్రే అభి అదే విధంగా శ్రోత్రేంద్రియం యొక్క వ్యాపారము శసనే వ్యాపారము గ్రహణేంద్రియ యొక్క వ్యాపారం అన్నింద్రియాల యొక్క వ్యాపారాలన్నీ కుంటు పడతాయి ఏం శృతి అనుభవ ప్రామాణ్యత సమస్తా అవస్థా బుద్ధే ఇత్యుక్తం ఇప్పుడు ప్రారంభించినటువంటి విషయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు అంటే జాగ్రత్త అవస్థలు ఇవన్నీ ఏవేవైతే మనం చెప్పుకుంటున్నామో జాగ్రత్త సప్న సుశక్తి మూర్చ మరణము మరియు సమాధి ఇత్యాది అవస్థలన్నీ కూడా బుద్ధి ధర్మాలే బుద్ధి యొక్క అవస్థలే కాని నా ఆత్మ యొక్క అవస్థలు మాత్రము కావు అందువల్ల కుల శరీరం కంటే కూడా భిన్నంగా ఉన్నాను సూక్ష్మ శరీరం కంటే నేను భిన్నంగా ఉన్నాను మరియు కారణ శరీరం కంటే కూడా భిన్నంగా ఉన్నాను అని మూడు శరీరాల నుంచి ఆత్మను వివేకం చేసి చూపెట్టాడు ఎందుకంటే మనం చేస్తున్నది ఏమిటి ఇక్కడ త్వం పదార్థ శోధన మహావాక్యంలో త్వం పదార్థం యొక్క శోధన చేస్తున్నాం త్వం పదానికి వాచ్యార్థం ఎవడు జీవుడు జీవుడు అంటే అంతఃకరణ విశిష్ట చైతన్యం ఇంతే కాదు కేవలం సూక్ష్మ శరీర అభిమానమే ఇవన్నిటి యొక్క సమూహంను అభిమానించినటువంటి వాడు జీవుడు గనక ఆ జీవుని యొక్క వాస్తవ స్వరూపాన్ని వివేచనం చెయ్యాలి అంటే వాడు వేటి తగులుకొని ఉన్నాడో వాటిని ఒక్కొక్కటిగా పృథక్ పృతక్ చేసి వాటిని వేరు చేసి తెలుసుకున్నట్లయితే జీవుని వాస్తవ స్వరూపం తెలిసి అందువల్ల మనము తోంపదార్థ శోధన చేస్తూ మూడు శరీరాల నుంచి ఆత్మను వేరుగా తెలుసుకున్నాము సహనావసు సహనౌునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినధమస్సు మా విద్విషావహై ఓ శాంతిశాన్ని శాంతి